బ్రహ్మ బ్రహ్మణనశ్రవ్వన్నోపి సీదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాదాచార్యపే గురు పరంపరా ఓ భద్రం కణేభిశృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాసూ యేమదేవ్యదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టో అలిష్టనే స్వస్తి నో బృహస్పతి ం శాంతిశాన్ని మైత్రేయీతి భర్ష్యకర్ల ఆత్వాసీత పదనీయమాత్మత్ేయపుస్త వాక్య వ్యాఖ్యాన విషయ సంబంధ ప్రయోజనే అభి తదాత్మానమే అహం బ్రహ్మాస్మీతి తస్మాత్వమీతి ఇది ఉపన్యస్త వాక్య ఈ వాక్యము అంతకుముందు బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ఉపన్యసించబడినది అంటే వివరంగా చెప్పబడినది చూడండి జీవితంలో మామూలుగా సాధారణంగా జనులు కొన్ని పొరపాటు చేస్తారు ఆ పొరపాటు మరణం వరకు మనిషిని హింస పెడుతుంది జనులు ఎలా ఉంటారంటే అర్థకామ ప్రధానులై ఉంటారు డబ్బు పోగేసుకోవటం భోగాలు అనుభవించటం ఇది ఎవళ్ళు నేర్పక్కర్లా ఎవళ్ళు వెళ్ళాయా ఇది చేయండి అని ఎవళ్ళు ఈ రెండూ ప్రధానంగా చేస్తూ ఉంటారు ఈ అర్థకామాలు అవి పాము కాటు అంటుంది పాముతో ఆటలాడుతుంటే ఎప్పుడో ఒకసారి కాటు వేసుకున్నాడు సో ఆ రకంగా వ్యర్థకామములు అనే దానికే సంసారము అని పేరు ఈ సంసార సర్పదస్తుడు ఉంటాడు సంసారం అనే చేత కాటు వేయబడినవాడు ఒక మహాత్ముడు ఎవరో పెద్దతంతో మాట్లాడుతున్నారు ఏమిటా ఆయన అలా ఉన్నారు ఆయన ముఖంలో ఎక్కడ కలలేదు చాలా నిరుత్సాహంగా ఉన్నారు పెద్ద ఆయన అడిగితే ఆ మహాత్ములు అన్నారు ఏం చెప్పమంటారు సంసార సర్పదలు అలాగే ఉంటారు అని చెప్పేసి ఉంటారు కాబట్టి ఈ సంసారం అనే సర్పము ఇది కాటు వేసుకుంది అందరూ ఇంట్లో ఎవరికి మొహమాటం ఏం అందరూ సంసార సర్పదలుగా ఉంటారు ఆ సంసార అర్థకామ ప్రవృత్తిలో ఉండే దోషమేది అప్పుడు ఈ అర్థకామ ప్రవృత్తిలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోలేక దేవుడనో దేవనో పరుగులు తీసి ధర్మాచరణాన్ని చేస్తారు అంటే మనం అదే ఉన్న ఏదో ఒక రూపంలో పూజిస్తూ ఉంటే మనకి పుణ్యం వస్తుంది ఆ పుణ్యంతో ఈ అర్థకామాల్ని మరింత సమర్థంగా మనం నిర్వహించగలుగుతాము అనే ఒక ఉత్సాహంతో ధర్మాన్ని ఆ ఇంతవరకు వస్తారు జనం అర్థకామాలు ఎవళ్ళు నేర్పక్కర్లేదు ధర్మం కొట్టోకపో వరకు వస్తారు ఇక్కడ ఆగిపోతారు ఇది పెద్ద సమస్య ఇక్కడ స్టక్ అయిపోయి ఉంటారు అయితే వాళ్ళ అదృష్టం బాగుండి ఎవళ్ళైనా ఒక మహాత్ముడు వాళ్ళకి తారసిల్లినప్పుడు ఇంతేకాద మోక్షం అనే వేరే అది ఎలాగండి అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకునటం వలన ఈ మోక్ష పురుషార్థం మనకి సిద్ధిస్తుంది సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది అని ఒక మహాత్ముడు వీడికి చెప్పాలి చెప్పేదాన్ని తెలిసేది కాదండి ఇంతవరకు చెప్పక్కర్లేదు అర్థకామాలు ఎవరూ చెప్పక్కర్లేదు దేవుణ్ణి పూజిస్తే మనకి బాగుంటుందనే ఐడియా వచ్చిన వెంటనే చుట్టూ చూస్తే తెలుస్తుంది ఎవరినో గారినో సిద్ధాంతి గారినో పట్టుకుని ఏదో పూజ పురస్కారమో చేసుకోవటం అంతవరకు పర్వాలేదు వీడు స్వతంత్రంగా చేయగలుగుతాడు ఆ ఆత్మ ఆత్మతత్వం విషయంలో ఒక నిష్ట కలగాలి అంటే ఒక మహాత్ముని తోటి సమావేశం కలగాలి మహాత్ములు కూడా మూడు రకాలుగా ఉంటారు ఒకటి ఎంతసేపు పూజలు మంత్రాలు ఉపాసనలు కామ్యాలు ఇలా ఉంటారు మహాత్ములు అది ఓ రకం మహాత్ము రెండో రకం మహాత్ములు అంత మహిమలు చమత్కారాలు ఇలాంటి మహాత్ములు ఇంకో ఉంటారు మిరగెల్స్ అనమాట మిరగెల్స్ మహాత్ముడు ఈ రెండూ కాకుండా రే ఈ సంసారం నిత్యప్ప దీంట్లో సారం లేదు ఆత్మతత్వమే పరమాత్మ అదే పరబ్రహ్మ అది నీ స్వరూపమే నీవు విరక్తుడవై నీ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవు కా అని కమ్ము అని చెప్పే మహాత్ముడు మూడవ రకం మహాత్ముడు ఈ మూడవ రకం మహాత్ముడు దొరకడం దుర్ఘతం మా నా పుణ్యం ఏమంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మహాత్ములను చాలామందిని సేవించాను ఈ చమత్కారాలు మెరకిల్స్ మహాత్ముల్ని నేను అసలు దరిదాపులకి వెళ్ళేవాడి కాదు వాళ్ళు నా దగ్గరికి వచ్చి రా నేను ఏదో చేస్తానన్నప్పుడు కూడా అవన్నీ అక్కడ పెట్టి మీరు ఏదైనా చెప్పండి అని అడిగే లక్షణమే ఉండేది కానీ ఈ మెరకిల్స్ దృష్టి నాకు ఉండేది కాదు నేను చిన్నప్పుడు ముమ్మిడి వరం కూడా కలిశాను ఆయన జీవించి ఉండేవారు ఆ నేను ఆయన కలవడం తట్స్థపడింది మెరకిల్స్ అనే ప్రసక్తి వద్దు నో మెరకిల్స్ ఎందుకంటే మేము శుభ్రహశ్వరి దగ్గర వాళ్ళ దగ్గర శాస్త్రం స్వరూపం వాళ్ళం ఇంకా మెరకిల్స్ ఏమిటి తత్వాన్ని తెలుసుకోవటం తర్వాత ఈ పూజలు చేయించి ఈ పూజ చేస్తే ఇది వస్తుంది హిందూ ధర్మం తయారైందంటే జ్యోతిషము పూజ అంతే హిందూ ధర్మం నాకు అలా అనిపించింది మీకు ఎలా అని తెలియదు కానీ ఎక్కడ చూసినా హిందూ ధర్మం అంటే ఏమిటి దాంట్లో జ్యోతిషం చెప్తారు జ్యోతి జ్యోతిషం చెప్పి పూజలు చేయిస్తారు కోరికలు తీర్చడానికి రుద్రాక్షలు వేయిస్తారు కోరికలు తీర్చడానికి పూజలు చేయిస్తారు గ్రహాల బలం గురించి చెప్తారు అది హిందూ ధర్మం అంటే హిందూ ధర్మం అంటే గ్రహాల బలమే హిందూ ధర్మం అనే ఒక అత్యంత నికృష్టమైన స్థితిలో సమాజం నడుస్తూ నేను ఈ మంత్రాలు తంత్రాలు పూజలు పునస్కారాలు కోరికలు తీరడాలు ఇలాంటి మహాత్ములు చాలామందిని చూశాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కూడా నేను అనుకోలేదు ఏదో పూర్వపుణ్య విశేషం వల్ల మహాత్మునతో వెళ్తే తత్వాన్ని బోధించే మహాత్ముడి దగ్గరికి వెళ్ళడంత కష్టపడింది అప్పుడు ఇటువంటి వాక్యాలు మనకి వినపడతాయి ఏమిటి తదేతత్ తదేవ ఏతస్మిన్ పదనీయ మాత్మతత్వం ఏతస్మిన్ అంటే ఈ సంసారంలో లేదా ఈ జీవితంలో లేదా ఈ దేహేంద్రియ సంఘాతంలో మీరు వెతికి పట్టుకోవాలయా పదనీయం ఎలా వెతుకుతూ ఉంది అంటే కాలి గుర్తులు ఉన్నాయి కాలి బట్టి వెటగాడు పశువును అరణ్యంలో ఉండే మృగాల్ని వెతికి పట్టుకున్నట్టుగా మీరు కూడా ఆ కాలి గుర్తులు ఉన్నాయి చక్షుషక్షు చూపు వెనక్కాల ఉండే శక్తి అంటే చూపు కాలి గుర్తు వంటిది చూపును బట్టి చూపు వెనక్కలు ఉండే శక్తిని మీరు చేరుకోవాలి ఆ పదనీయం అనే పదానికి ఉండే విశేషం సో ఇది మీరు తెలుసుకోవాలి అంటే మాకు డబ్బు అవి ఉన్నాయండి భోగాలు ఉన్నాయి ఇది కాక ఇది సంసారులు అలాగే ఉంటారు సంసారులు అంటే మహావ్యామోహంలో ఉంటారు సో మా దగ్గర డబ్బులు ఉన్నాయి భోగాలు ఉన్నాయి తర్వాత పిల్లలు కొడుకులు కోడళ్ళు పుత్రులు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు మా దగ్గర నువ్వేమిటా మోక్షం అంటారు ఏమిటి అంటారు సంసారల అలాగే ఉంటారు అంటే వారు వెలువాడ యస్మాత్ పుత్రాదేహ ప్రేయ ఎందుకంటే యత్ ఎం అంటే నువ్వు ఈ పుత్రులు పౌత్రులు ఈ వ్యామోహంలో పడి కొట్టుకుంటే మిగలదు నీకు ముఖ్యమైనది ఈ పుత్రాదుల కంటే కూడా ప్రీతి ప్రియమైనది ఆత్మతత్వమే అని ఎందుకంటే అవి డిస్ట్రాక్షన్ అయిపోతాయి ఈ ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఒక సంసారం చేస్తుంటాం నలభై ఏళ్ళలో ఎంతో ఒక సంసారాన్ని మనం నిర్వహించుంటాం ఇప్పుడు ఈ మన సంసారం కొలిక్కి వచ్చింది ఇంకే అనుకుంటూ ఉందాం అనుకునేప్పటికీ ఈ కొడుకు సంసారమో కూతురు సంసారమో తగులుకుంటుంది ఇంకా వాళ్ళ సంసారం వాళ్ళతో పాటు మనం కూడా ఇట్ ఉండటం సో ఇది పెద్ద సమస్య కాబట్టి ఈ పుత్రాదుల కంటే కూడా ఆత్మతత్వమే ప్రియమైనది ఇది వాక్యం ఈ వాక్యాన్ని ఉపన్యసించారు ఇది బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో చెప్పారు చెప్పి సంబంధ ప్రయోజనే అభిహితే అయితే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే ప్రయోజనం ఉండాలి కదా ప్రయోజనం లేకుండా ఎందుకు చేయడం మందు వేసుకుంటే ఏదో అనారోగ్యం తగ్గుతుంది అన్నట్టుగా ఈ ఆత్మతృత్వాన్ని తెలుసుకుంటే సంసారబంధ విముక్తియే ప్రయోజనము అని చెప్పారు అక్కడ ప్రయోజనాన్ని చెప్పారు తర్వాత సంబంధాన్ని కూడా చెప్పారు సంబంధం అంటారు సంబంధము అంటే మీరు పుస్తకం ఎదుర్కొన్న పెట్టడం చదువుతున్నారు కదా దానికి శాస్త్రము అనిపారు మీ గోల్ ఏమిటి మీ గోల్ మీ లక్ష్యం ఏమిటి శాస్త్రం కాదు లక్ష్యం శాస్త్రం కాదు లక్ష్యం మోక్షం మోక్షం లక్ష్యం అయితే ఈ శాస్త్రం పుస్తకం పట్టుకుని వెళ్లాడుతున్నాం ఏమిటి మనం అని మీరు అనుకోవచ్చు అంటే కదా ఈ శాస్త్రము ఆ లక్ష్యాన్ని చేరుకునే ఉపాయాన్ని బోధిస్తుంది సాధనను ఇది ప్రతిపాదిస్తుంది ఈ శాస్త్రము చేత ప్రతిపాదించబడిన సాధనను చేపట్టి మీరు ఆ లక్ష్యభూతమైన మోక్షమును చేరుకోగలుగుతారు కాబట్టి ఈ శాస్త్రము ప్రతిపాదకము గోల్ మోక్షము ప్రతిపాద్యము ప్రతిపాద్య ప్రతిపాదక సంబంధము వీటికి అని అది కూడా చెప్పారు ఇదంతా గలచినటువంటి అభిహితే చెప్పబడినది ఇంకా ఏమని చెప్పారంటే తదాత్మానమేవ అవేత్ అహం బ్రహ్మాస్మితి అక్కడ రెండు ఉన్నాయి ఆ అహం బ్రహ్మాస్మి మహావాక్యం దగ్గర మీరు గమనించదంత అంశాలు రెండు ఉన్నాయి నేను ఏదో చెప్పాను పాఠం నేను ఏం చెప్పానో నాకే గుర్తులేదు ఇవాళ కొంచెం కొంచెం జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో రెండు అంశాలు ఉన్నాయి అదేమంటే హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడు అంటే సృష్టికర్తని క్రియేటర్ ఇప్పుడు మీకు గమనించండి అన్ని మతముల వారు ఎవరిని ఆరాధిస్తారు దేవుణ్ణి ఆరాధిస్తారు దేవుళ్ళంటే దేవుడు అంటే ఏమిటి ఈ జగత్తును సృష్టించి పాలించువాడు అనే కదా చెప్పింది ఎవడు చెప్పినా అదే శైవులు శివుణ్ణి శివుడన్నా వైష్ణవులు విష్ణువన్నా క్రిస్టియన్స్ గాడ్ అన్నా మరోహళ్ళు మరోలా అన్నా ఆ దేవుడికే ఇన్ని పేర్లు ఎవడు ఆ దేవుడు అంటే ఈ జగత్తును సృష్టించి పాలించువాడు సృష్టికర్త ఆయనకే చిరణ్య గర్భుడు పేరు మన ఉపనిషత్ సాహిత్యంలో చిత్రం ఏమంటే హిరణ్య గర్భునితో మతం అంతమవుతుంది మతం ఏం చేస్తుందంటే ఆ హిరణ్య గర్భుణ్ణి మనం ఎలా సేవించాలి హిరణ్య గర్భుణ్ణి సేవిస్తే ఆ హిరణ్య శివుడు అంటే పేరండి విష్ణువున్నా ఆ పేరు కాబట్టి ఆ చేసి మనం కృతార్థం అవుతాము అంతవరకు వస్తుంది మతం అయితే హిరణ్య గర్భుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ హిరణ్య గర్భుని యొక్క తత్వమేమిటి అని చెప్పి ఇది మతం కాదు అది వేదాంతం ఉపనిషత్వం హిరణ్య గర్భ ఉపాసన వరకు అంతా ద్వైతమే ఉంటుంది మీరు వేరు జగత్తు వేరు హిరణ్య వేరు ఆ హిరణ్య సృష్టించిన జగత్తులో మీరు చిన్న అంశమై ఉంటారు కాబట్టి భేదం ఉంటుంది మీరు వేరు జగత్తు వేరు మీరే జగత్తంగానికి వీరు మీరే హిరణ్య గారు భూడడానికి అసలేవీ లేదు మీరు తిరుపతి కొండ మీదకి వెళ్ళి నేనే శ్రీ వెంకటేశ్వర స్వామిని అంటే వాళ్ళు జైల్లో పెడతారు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు ఆ బ్రహ్మాస్మిని అక్కడంటే ఏమిటండినా ఇక్కడ ఇలాంటి ప్రచారాలు చేయకూడదని జివో నెంబర్ టూ ఎయిటీ వన్ ఉంది తెలియదా ఏమి తీసేసి జైల్లో వేసేయండి అరెస్ట్ చేస్తారు నిజంగా కాబట్టి అక్కడ అంత ద్వైత పద్ధతిలోనే ఉంటుంది కానీ హిరణ్య గర్భుని యొక్క తత్వమేదే అని విచారం చేయడం ప్రారంభిస్తే అద్వైతంలో పడతాం లేదు అక్కడ గటచిన బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ఒక అద్భుతమైన ప్రసంగం ఉంది ఇప్పుడు మీరు ఆలోచించండి పెద్ద వయసు వస్తుంది ఏదో ఉద్యోగం అనుకోండి ఇప్పుడు భోజనానికి లోటే లేదు భోజనం అది ఉంటారు సుఖంగా భోజనంది చేస్తూ ఉంటాడు కానీ హ్యాపీగా ఉండడు అన్హ్యాపీగా ఉంటాడు ఒక అసంతోషంతో బతుకుతూ ఉంటాడు ఏమిటి అసంతోషం ఏమిటి అంటే దాంట్లో ఈ అసంతోషంలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి ఈ ఈ ఉన్న భోగాలు ఈ బంధు సంబంధ బాంధవ్యాలు వీటిలో సంతృప్తి పూర్తిగా ఉండదు ఎత్తించి అసంతృప్తి ఉంటుంది అన్నీ బాగా ఉన్నవాడికి సరే ఇంకా అన్నీ బాగా ఉండడం అనేది ఎక్కడో కానీ ఉండదు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కొడుకులు కుతురు ఉన్నారు వాళ్ళందరూ చక్కగా కులాసగా ఉల్లాసంగా ఉన్నారు వాళ్ళకి ఏ సమస్యలు లేవు మాకు కూడా ఏ సమస్యలు లేవు డబ్బు కులవట్లేదు అంతా బాగుంది అన్నవాడు ఎక్కడనే కనపడతాడు డబ్బు వాళ్ళవాడు ఒకవేళ కనపడ్డా కనబడ్డాడనే అనుకోండి వాడికి కూడా ఒక అసంతృప్తి ఉంటుంది ఏదో చెప్పలేని ఒక అసంతృప్తి ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ భయం ఉంటుంది ప్రియ భయం అంటే మృత్యు భయం ఉంటుంది ఏమో రేపు పొద్దున్న భవిష్యత్ ఎలా ఉంటుందో అని భయం ఉంటుంది కొత్త పంచాంగం వచ్చినప్పుడు జనాలు ఎలా ఉంటారో చూసారా ఎప్పుడైనా ఏమన్నా కొత్త పంచాంగం ఎక్కడండి కొత్త పంచాంగం ఎక్కడండి అని పరుగులు తీసేస్తారు తర్వాత ఆ పంచాంగ శ్రవణం అనేప్పటికీ గుంపులు గుంపులుగా వెళ్ళిపోతారు అక్కడ త్రీపనిషత్తు పాఠం చెప్తున్నారంటే అదే వినండి దూరంగా పోతారు అదే కొత్త పంచాంగం చదువుతున్నారంటే పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతారు అండ్ తర్వాత కొత్త పంచాంగం ఇంటికి రాగానే ప్రతి వాళ్ళు కూడా ఓపెన్ చేసేసి కందాయ ఫలాల ఉన్నాయి సంవత్సర ఫలాల ఉన్నాయని దొరుకుతారు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అందరి ఎందు కూడా ఆ భయం అభద్రత ఉంటుంది ఈ రెండే ఉంటాయి రెండు చాలండి ఇంకెంతకంటే అక్కర్లేదు అసంతోషము భయము ఈ రెండూ ఉంటాయి చిత్రం ఏంటంటే ఆ హిరణ్యదర్భుడికి అసంతోషము భయము ఉండేది హిరణ్య గర్భుడు వచ్చాడండి పరమాత్మను పరబ్రహ్మ నుంచి హిరణ్య గర్భుడు ఆవిర్భవించాడు ఆయన ప్రథమ జీవుడు అంటారు ఆయన నుంచి మనందరం వచ్చాం ఆ హిరణ్య గర్భుడికి అసంతృప్తి భయము ఉన్నాయి ఎలాంటి ఇప్పుడు పాతకే ఉంటే మనవాడికి అవే వస్తాయంటారు హిరణ్య గర్భుడికే పురాణంలో పితామోహుడు అని పేరు తండ్రికి ఏ లక్షణాలు ఉంటే కొడుకు అవి రావు తండ్రి దుష్టుడైతే కొడుకు మంచివాడు అవుతాడు తండ్రి మంచివాడైతే కొడుకు దుష్టుడు అవుతాడు ఇది లెక్క ఇది రావణాసురుడు తండ్రి చాలా యోగ్యుడు విశ్వావసువు గొప్ప తపస్యాలు రావణాసురుడు మీకు తెలుసు ప్రహ్లాదు తండ్రి పరమదుర్మార్గుడు హిరణ్యకషపుడు ప్రహ్లాదుడు మీకు తెలుసు కానీ తాత లక్షణాలు సరిపడతాయి తండ్రికి కూరవు తాతకి కుదురుతాయి కాబట్టి హిరణ్యకర్పుడు పితామహుడు ఆయన మనందరికీ పితామహుడు కాబట్టి ఆయన లక్షణాలే వాళ్ళకి వచ్చాయి ఏమిటి ఆయన లక్షణాలు ఏమిటండి రెండు అసంతోషము భయము తర్వాత ఇంకోటి చెప్పారు అక్కడ ఆయన అహమ్మనివ్వట్ట ఇప్పుడు మనందరం ఏమంటున్నాం అహమ్మనే అంటాం కదా సంస్కృతంలో అహమ్మని ఆయన అనివాడు అహమ్మని ఆయన అహం అన్నాడు కాబట్టి మనందరం అహం అనుకుంటున్నాము ఆయన అసంతోషంలో ఉండ ఉన్నాడు ఆయనకు అసంతోషం మనందరం అంచేతనే అసంతోషంలో బతుకుతున్నాము ఆయన భయపడ్డాడు మనందరం భయపడుతున్నాము అలాగా అహమ్మంటూ తోటి భయం తోటి ఉన్న హిరణ్య గర్భుడు తెలుసుకున్నాడు ఎవం తెలుసుకున్నాడు అహం బ్రహ్మాస్మితి అవేత్ నేను బ్రహ్మను నేను పూర్ణ ఆత్మస్వరూపుడను అని తెలుసుకున్నాడు తెలుసుకోగానే ఆ అసంతోషము ఆ భయము తొలగిపోయినవి ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ హిరణ్య పుడి చేసిన పనే మనము చేయాలి ఎందుకని ఆయన సమస్యలనే మనము అనుభవిస్తున్నాం కనుక ఆయన అహం అహం అన్నట్టుగానే మనం కూడా అహం అహం అనుకుంటూ అసంతోషంతో భయంతో దుఃఖిస్తున్నాం కనుక ఆయన ఏ విధంగా అయితే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే కృతార్థుడైనాడో మనం కూడా అదే పని ఆ విషయాన్ని అక్కడ తర్వాత ఇంకొకటి అంతవరకు అహం బ్రహ్మాస్మితి తస్మాత్ తత్సర్వమభవత్ దీన్ని సర్వాత్మభావము అని అంటారు ఈ సర్వాత్మభావాన్ని నేను చాలా విస్తారంగా మాండుత్యం క్రితం సంవత్సరం మనం ఏం చెప్పుకున్నాం మాండుత్యం కదా మాండుత్యం అలాత శాంతి చెప్పినప్పుడు అద్వైతం అంతకుముందు అద్వైత ప్రకరణంలోనూ సర్వాత్మభావాన్ని గురించి నేను విస్తారంగా చెప్పాను అంటే చూడండి నేను వేరుగా ఉన్నాను నాకంటే ఎదురుగా ఉండే జగత్తు వేరుగా ఉన్నది అంటే బంధము అది సత్యం కూడా కాదు మీరు తెలుసుకోవాల్సింది మీరు ఏ జగత్తులో నివసిస్తున్నారో ఆ జగత్తు మీకంటే భిన్నంగా లేదు ఇప్పుడు ఈ దృశ్యము చాలా బాగుంది అని మీరు అంటారు నిన్న ఏదో ఈ గోళ చేశాను నేను సొగసుగా ఈ దృశ్యము చాలా సొగసుగా సొగసు అనే తెలుగు పదము చాలా సొగసైన పదం త్యాగరాజస్వామి కీర్తన ఒకటి సొగసుగా మృదంగా సొగసుగా సో ఈ దృశ్యము చాలా సొగసుగా ఉన్నది అని మీరు అన్నారు ఆ సొగసు ఎక్కడుంది అంటే బయట ఉందని మీరు అనుకుంటున్నారు మీకంటే భాష్యమునందు సౌందర్యము నేను మీకు మనం చేశాను మీకంటే భాష్యమునందు ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ మీకంటే భాష్యము ఉండదు మీలోనే ఉంటుంది దీనికే మాయా అని పేరు ఈ మాయ గురించి టాపిక్ అంటే సర్వాత్మభావాన్ని చెప్పడం కోసం చెప్తున్నాను నేను ఒక్క చిన్న దృష్టాంతం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను మీరు త్రాడును చూసి పాము సందర్భంలో ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది త్రాడులోంచి వచ్చిందా రాలేదు పోనీ ఆ చుట్టుముట్టు ఆ ఎక్కడి నుంచైనా పాకి వచ్చిందా లేదు ఎక్కడి నుంచి వచ్చింది మీలోంచి వచ్చింది ఏమండే కానీ మీ మీలోంచి వచ్చిన పాముని అది అంతవరకు తెలుస్తూనే ఉంది కదా మీలోంచే వచ్చింది కదా మీలోంచి వచ్చిన పాముని మీరు ఈ పాము నాలో నుండి వచ్చింది అన్నట్టుగా చూస్తారా చూడరు మీరు చూస్తారు బయట ఉన్నట్టు బయట ఉన్నట్టే ఎవరికి బయట మీకంటే బాహ్యమునందు ఉన్నట్లుగా అది మీకంటే భిన్నంగా లేనే లేదు ఎందుకంటే మీలోంచే వచ్చింది అది కానీ మీకంటే భిన్నముగా ఉన్నట్లుగా మీకంటే బాహ్యమునందు ఉన్నట్టుగా మీకు అనుభవానికి వస్తుంది ఇదేం విడ్డూరం అండి మీలో నుండి వచ్చి మీకంటే భిన్నముగా లేని సత్వము మీకంటే బాహ్యమునందు ఉన్నట్లుగా మీకంటే భిన్నంగా ఉన్నట్లుగా అనుభవానికి వచ్చుట విడ్డూరమా కదా తర్వాత ఇంకొకటి చెప్తూ చూడండి ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారు సినిమాలో రసాలు ఉంటాయి రసము అంటే ఆ సెంటిమెంట్ ఇప్పుడు ఒక అభిజ్ఞాన శాకుంతలో ఉందనుకోండి కొంతసేపు శృంగార రసం నడుస్తుంది ఆ తర్వాత కరుణ రసం వస్తుంది శకుంతలను తిరస్కరిస్తాడు దుష్యంతుడు అప్పుడు ఆమె అడవికి వెళ్ళిపోయి ఎక్కడో ఆశ్రమంలో ఏకాంతంలో సింగిల్ మదర్ అంటారు అమెరికాలో సింగిల్ మదర్ అంటే భర్త ఉండడం సమీపంలో తల్లి ఉంటుంది కొడుకుంటాడు వాళ్ళిద్దరే జీవిస్తూ ఉంటారు సింగిల్ మదర్ అని అంటారు సింగిల్ మదర్ లాగా శకుంతల జీవిస్తూ ఉంటుంది జీవిస్తూ ఉండగా అప్పుడు కొంత దుఃఖం అది ఉంటుంది అది కరుణ రసం సో ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు శాకుంతలం సినిమా చూస్తున్నారు చూస్తుంటే ఇంటర్గల్ దాకా కూడా శృంగారము ఇంటర్ తర్వాత కరుణము ఇప్పుడు ఈ ఈ శృంగార కరుణ రసములు ఎక్కడ ఉన్నది అవి ఫిలిమ్లో ఫిలిము బాక్సులు వచ్చేవి పూర్వం అలా అనుకోండి ఫిల్మ్ బాక్సుల్లోంచి వచ్చిందా ఈ శృంగారము కరుణము లేక తెరలో నుంచి వచ్చిందా లేకపోతే ఆ దీపం నుంచి వచ్చిందా మరి ఎక్కడి నుంచి వచ్చింది మీలో నుంచి వచ్చింది మీలో నుండి వచ్చిన శృంగార కరుణ రసములు మీకంటే బయట తెర మీద తెర మీద కూడా కాదు ఎక్కడో ఎవలయందో ఉన్నవి అన్నట్టుగా మీరు దర్శిస్తారు ఇంతకంటే విడ్డూరం ఇంకొకటి ఈ ప్రపంచంలో ఉంది అంచేతనే దానికే మాయా అని పేరు అది విడ్డూరం ఎవడైతే ఈ తెర మీద మనం చూస్తున్న శృంగార కరుణ రసములు తెరమేయించి వచ్చినవి కావా అవి నాలోకి వచ్చినవి కావు నా నుండి తెర మీదికి వెళ్ళినవి మీరు ఆలోచించాలి ఇది సినిమా గురించి ఆలోచించాలి వెంటనే తెలిసిందని మీరంటే మీకు తెలిసినట్టు కాబట్టి అదే అది ఎలాగవుతుందన్నారంటే అది కూడా తెలియనట్టే లెక్క శృంగార కరుణ రసములు మీ నుండి తెర వెళ్తున్నాయి తెర నుంచి మీ నుండికి మీలోకి రావడం కాదు ఈ సత్యాన్ని అది సినిమా అంటే అలాగే ఉంటుంది మీ హృదయంలో ఉండే భావాలన్నీ తెర మీద మీకు దర్శనమిస్తాయి అంచేతనే సినిమా తీసి డైరెక్టరు మంచి సమర్థుడైన డైరెక్టర్ ఎవడో తెలుసినా ప్రేక్షకుల హృదయాల్లో ఏ భావాలున్నాయో పసిగట్టగలిగిన వాడే సమర్థడైన డైరెక్టర్ వాడేం చేస్తాడంటే ప్రేక్షకుల హృదయాల్లో ఉండే భావాల్ని పసిగట్టి వాటిని వాళ్ళు చూసిట్లా చేస్తాడు వాటిని పైకి తీసుకొచ్చి చేస్తాడు అంతే వెంటనే సక్సెస్ అయిపోతుందా ఆ పిచ్చర్ కాబట్టి మన హృదయంలో భావజాలము మన నుండి ఉద్బుద్ధమైన భావజాలము మనకు తెరపై మనకంటే భిన్నంగా భాషిస్తుంది ఇంతకంటే విడ్డూరమేమీ ఉండదు అదే మాయా సత్యమేమిటి అంటే మీరు ఏదైతే మీకంటే బయట ఉన్నట్టుగా చూస్తున్నారో అదంతా మీ గలదు అంతా మీ గలదు మీలో తప్ప బయట ఏదీ లేదు కాబట్టి మీరు మిత్రుడు అంటే ఆ మిత్రుడు మీ అందే ఉన్నాడు శత్రువు అంటే ఆ శత్రువు మీ అందే ఉన్నాడు పుణ్య పుణ్యము పాపము ఆ పుణ్యం మీ అందే ఉంది ఆ పాపము మీ పాపి పాపం పాపి పాపాన్ని ఆశంకిస్తాడు ఆ పాపం గురించి బాగా తెలుసున్నవాడే పాపాన్ని ఆశంకిస్తాడు కాబట్టి ఈ సకల జగత్తు కూడా మీ గలదు మీ చైతన్యమునందే ప్రకాశిస్తో బాహ్యమునందు ఉన్నట్టుగా ప్రకాశిస్తోంది ఈ సత్యాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీరేమనుకుంటారు తస్మాత్ త సర్వమభవత్ ఆ సర్వము నేనే అయి ఉన్నాను నాకంటే భిన్నంగా ఏదీ లేదు అని తెలుసుకుంటారు ఆ విధంగా హిరణ్య తెలుసుకుని ఆయన కృతార్థుడైనాడు ఆ విధంగా ఈనాడు కూడా మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేసే సాధకులు తెలుసుకుంటారు అని తస్మాత్ తత్సర్వం అభవద్ది అంటే అక్కడ ఉన్నది ఆత్మతత్వం తప్ప ఇంకా ఏదీ లేదు ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి ఏముంది అక్కడ ఆ కా ప్రకాశము కాంతి ప్రకాశము తప్ప ఇంకా మరి ఏమీ లేదు హీరో ఉన్నాడు హీరోయిన్ ఉన్నాడని మీరు ఎన్ని ఉన్నాడనుకున్నా ఉన్నది కాంతి ప్రకాశమే అలాగే మీ చైతన్య ప్రకాశమే తప్ప ఇంకా ఏదీ లేదు సర్వము మీ చైతన్య ప్రకాశంలోనే భాస్తూ ఉన్నాయి ఆ చైతన్యం భిన్నంగా ఏదీ లేదు అది ఏ సర్వాత్మ ఉచిస్ పరమాత్మ ఉచిస్ మీ యొక్క స్వరూపభూతమైన ఆత్మ అని ఈ విషయాన్నంతని కూడా అక్కడ బ్రహ్మ విద్యా ప్రస్తావించి ఉన్నాము ఏం ప్రత్యగాత్మ బ్రహ్మవిద్యా విషయత్ ఉపన్యం ఇది బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ఈ విషయమంతా కూడా ప్రదర్శించినారు ఉపన్యసించినారు అంటే విస్తారంగా చెప్పారు ఏమిటది బ్రహ్మ గలదు ఇప్పుడు విద్య విద్యకి పేరు ఉంటుంది ఇప్పుడు వ్యాకరణ విద్య దానికి విషయం ఏమిటి వ్యాకరణం విషయం అంటే సబ్జెక్ట్ మీమాంస లేకపోతే జ్యోతిష విద్య దానికి విషయం ఏమిటి జ్యోతిషం బ్రహ్మ విద్య దానికి విషయం ఏమిటి బ్రహ్మ మరి ఆయన అలాంటారు ఏమిటి ప్రత్యగాత్మ విషయము అంటున్నారు అది ఎలా అవుతుంది ఇప్పుడు బ్రహ్మ విద్యకి విషయము ప్రత్యగాత్మ అంటే ప్రత్యగాత్మకి బ్రహ్మకి అభేదం అవ్వాలి కదా అంటే ప్రత్యేగాత్మయే బ్రహ్మ అయి ఉండాలి అప్పుడు మాత్రమే బ్రహ్మ విషయము ప్రత్యేగాత్మ అవుతుంది ప్రత్యేగాత్మ అంటే మీకు తెలుసు ఉండాలి నేను ప్రత్యేగాత్మ అనే పదం వచ్చినప్పుడల్లా అది ఏమిటో చెప్పడం నాకు అలవాటు ఎందుకంటే జనాలు పదం అన్నదే అసలు నూటపడి మాటే రారు అనరు అంత మాట అనరు ఒకవేళ అన్నా సరిగ్గా తెలుసుకోవడం తర్వాత ఈ అమెరికాలో ఐదారు మాసాలు పాఠం చెప్పినా నేను వాళ్ళకి ఒకటి గట్టిగా చెప్తూ ఉంటాను ఏది చెప్పినా వాళ్ళ గుద్ది చెప్పడం మనకు అలవాటు అదేంటంటే కర్మయోగము నాకు తెలియదును అని మీరు అనద్దు డోంట్ సే దాట్ బికాజ్ ఐ హ్యావ్ ఏ డౌట్ యూ డోంట్ నో కర్మయోగ దాంతో ఏమైపోయిందంటే అదే ఆయన ఎదురుకుండా కర్మయోగము తెలుసును అని అనద్రబాబు అనే లెవెల్కి వచ్చారు వాళ్ళు నేనన్నాను మంచిదే నాకు తెలుసును అని గొప్పాలు చెప్పడం కంటే మౌనంగా ఉండడం శ్రేష్టము కానీ పాయింట్ అది కాదండి పాయింట్ ఏమిటంటే మీరు తెలుసుకోవాలి కర్మయోగం అంటే ఏమిటో అంటే వాళ్ళు అంటారు మాకు తెలుసుని మేము తెలుసుకున్నామండి మీరు తెలుసుకోలేదు యూ డోంట్ నో ఇట్ బికాస్ ద నాట్ గెట్ ఇట్ రైట్ they did not get it now i proved it mundu vallu desudu accept first maaku karma yogam teliyaledu ani accept cheyali technology teachers kollu vallaku vallu naageme accept cheyakkarla vallaku vallu technology use kollu technology use kuni appudu paatham jagirthaga open mind tho vinte karma yogam kalustundi levante teledu vallu anukuntaru ante de poochcheyadam karma yoga anukuntaru poochcheste karma yoga avutundi nishkathamanga poochcheste karma yoga avutundi gaani సో ఎనీవే ప్రత్యగామ ప్రత్యమ అంటే ఏమిటండి ప్రత్యక్ అంటే ఏమిటి ప్రత్యక్ ప్రొనౌన్స్ చేసే సందర్భంలో ఉచ్చారణ కూడా అది తకార యకారములు తకార యకారములు ఉంటే దాన్ని చాకిన్న మార్చి ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాయి సో సత్య సత్య అన్నట్టుగా ప్రత్యగాత్మ ప్రత్యగ్ ఆత్మ ప్రత్యేకంటే ఆత్మ అంటే నేను నేనంటే ఇవ్వేను కదా కాదు దేహము నేను కాదు ప్రత్యేకు కొంచెం వెనక్కి వెళ్ళు కొంచెం లోపలికి వెళ్ళు దేహము కంటే లోపలికి ఇంకేం వెళ్ళమంటారండి కొన్ని తెలియకపోతే నేను చెప్తాను కర్మేంద్రియములు అందరికి వెళ్ళు నడిచేప్పుడు నేను నడుస్తున్నానని పట్టుకున్నప్పుడు నేను పట్టుకున్నానని మాట్లాడేప్పుడు నేను మాట్లాడానని అంటున్నావు కదా కర్మేంద్రియముల దగ్గరికి వెళ్ళు అవును కరెక్టే అకర్మేంద్రియములు నేను కాదు ఇంకా లోపలికి వెళ్ళు ఇంకా ఈ సంవత్సరానికి ప్రత్యేగాత్మ అనే మాట మళ్ళీ చెప్పను ఇప్పుడే మీరు వినండి ఒకేసారి చెప్పేస్తున్నాను కంఠం నొప్పి కూడా అస్తమానం అలా ప్రత్యేగాత్మక వచ్చినా కూడా అలా చెప్తూ ఉంటాయి ధర్మేంద్రియములు నేను కాదు ఇంకొంచెం లోపలికి వెళ్ళు ఇంకా లోపలికి ఏమైనా వెళ్తాము దగ్గరికి వెళ్ళు అంటే చూసినప్పుడు నేను చూస్తున్నాను విన్నప్పుడు నేను వింటున్నాను అని మీరు అంటున్నారు కదా అవును అంటే జ్ఞానేంద్రియములు నేను అనే కదా అవును కాదు జ్ఞానేంద్రియంలో నేను కాదు మరి ఇంకొంచెం లోపలికి వెళ్ళు ఇంకా ఇంకా లోపలికి ఏముందని వెళ్తాం అంటే మనస్సు ఒకటి ఉందిగా మనస్సు దగ్గరికి వెళ్ళు మనస్సుతో ఆలోచించేప్పుడు నేను ఆలోచిస్తున్నాను అని అంటున్నారా లేదా నేను మనస్సు కాదు మనస్సు నేను కాదు మనస్సు కూడా నేను కాబట్టి ఇంకేముందండి దాని లోపల అంటే ఉంది ఇంకా మనస్సు కంటే లోపల కూడా ఉందా ఇంకొకటి ఉంది ఏముంది బుద్ధి నిశ్చయాత్మికమైన బుద్ధి ఆలోచన వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన కిటికీ లంజులో బయట నుంచి వచ్చిందా లేకపోతే మనస్సుకి మూలంలో ఏదో ఉంది అక్కడి నుంచి వచ్చింది ఆ మనస్సుకి మూలంలో ఉన్నటువంటి సంస్కార బుద్ధి అని పేరు అది నిశ్చయాత్మకమైన బుద్ధి అక్కడికి వెళ్ళు అవును అది నేను అది కూడా నువ్వు కాదు ఇంకా అంతకంటే వేరే ఉంటుంది ఉంది ఏముంది అహం నిద్రలేస్తూనే బుద్ధి వచ్చిందా ముందు అహం వచ్చిందా అహం వచ్చింది అహం వచ్చి తర్వాత బుద్ధి వచ్చింది ఇప్పుడు ఒక వ్యాకరణ పండితుడు నిద్రపోయాడు నిద్రలో ఆయన వ్యాకరణ పండితుడు కాదు నిద్రలో అహమ్ము ఉండదు నిద్ర లేచాడు నిద్ర లేస్తూనే ముందు వ్యాకరణ పండితుడు వస్తాడా ముందు అహం వస్తుందా అహం వస్తుంది అహం దగ్గరికి వెళ్ళు అమ్మాయ అది ప్రత్యేకాత్మ కాదు అది కాదు ఉంటే ఉందండి అది అంతకంట ఉంది ఈ అహం అనే దాంట్లో ఒక పరిచ్ఛేదం ఉంది ఒక లిమిటేషన్ ఉంది అహం అనగానే ఇప్పుడు ఇక్కడ ఆ రెండు ఉంటాయి అహమ్ మీరు అనగానే డైమండ్ పాయింట్ సెంటర్ ఉంటుందా దాంట్లో తర్వాత సాయంకాలం ఆరు గంటల క్లాసు టైము ఉందా సో ఈ దేశము కాలము దాన్ని సీమితం చేస్తూ ఉంటాయి సో ఆ దేశకాలముల యొక్క సీమ హద్దులు లేని శుద్ధ చైతన్యము అహంకి మూలమది ఆ శుద్ధ చైతన్యమే అహంలాగా భాషిస్తోంది ఆ శుద్ధ చైతన్యము ప్రత్యేగాత్మ ఇంతకు ముందు ఇంకా ఉంది ఇంకా ఉందని నేను అన్నాను కదా కాబట్టి ఈసారి ఎదరోడు అంటాడు ఇంకా ఏమైనా ఉందా లోపల ఇంకా లేదు అది ప్రత్యగాత్మ అంటే అహం అహం ఈ అహముని చూడు అహం దొరుకుతూ ఉంటుంది అహం అనకి తెలుస్తూ ఉంటుంది కదండి అహం అహం తెలుస్తూ ఉంటుంది అహమ్ముని నేను తెలుసుకుంటున్నాను అనకూడదు ఎందుకంటే అహమ్ము ఒక అహమ్ము తెలుసునే అహం ఇంకో కాబట్టి అహమ్ము నేను తెలు అలా అనకూడదు అచేతనే స్ఫురణము అంటారు ఎస్శైవ స్ఫురణం సదాత్మకం జ్ఞానం అని అనద్దు స్ఫురణం అనండి ఈ జ్ఞానం లక్షణం లేని ఇది ద్వైతం లేని జ్ఞానం ఇది ద్వై జ్ఞానంలో ద్వైతం ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేప్పుడుకి ఇంకా ద్వైతం లేదు తెలుసుకునేవాడు తానే తెలుసుకునేది తననే అంచేతనే తెలుస్తూ ఉంటుంది అహం అనేది తెలుస్తూ ఉంటుంది స్ఫురిస్తూ ఉంటుంది ఆ అహం తెలుస్తోంది అంటే ఏ తెలివి కారణంగా అహం తెలుస్తూ ఉన్నదో ఆ తెలివి ఆ చైతన్యము అది ప్రత్యగాత్మ అది బ్రహ్మ ఈ విషయాన్ని బోధించేటువంటి విద్య బ్రహ్మ విద్య సో ప్రత్యగాత్మ బ్రహ్మ విద్యాయా విషయ ఇతపన్యం ఇదంతా కూడా అక్కడ ప్రదర్శించబడింది అంచేతనే మామూలుగా నేను నిన్న అన్నాను మోకో ఢూంఢే నోకో కహా ఢూంఢే రే బందే మైతో తేరే పాస్ ఇది నాకు బాగా నచ్చిందండి కబీరుదాసు యొక్క కీర్తన కబీరు యొక్క కీర్తనలో అర్థం చేసుకోవాలంటే వాడు వేదాంతాన్ని గట్టిగా చదివిన వాడు లేకపోతే అర్థం కావు ఎందుకంటే అతను గొప్ప సో నన్ను ఒక వెర్రివాడ నన్ను ఎక్కడ వెతుకుతున్నావు నా కోసం ఎక్కడ వెతుకుతున్నావు నేను నీలోనే ఉన్నాను నీ దగ్గరనే నీ లోపలనే ఉన్నాను అదిగో అది బ్రహ్మవిద్య యొక్క విషయ అవిద్యాశ్చ విషయ అన్యోసౌ అన్యోహమస్మీతి నవేద ఇరభ్య చాతుర్వర్ణ్య ప్రభాగా నిమిత్తపాంతకర్మసాధ్యసాధనలక్షణ విభాగాది నిమిత్త పాంత కర్మ సాధ్య సాధన లక్షణ మీరు జాగ్రత్తగా అలా అల్లుకుంటూ చెప్పేస్తే వచ్చేస్తుంది ఏం పర్వాలేదు మనస్సుని ఫోకస్ చేసి చెప్పాలి మీరు లూజ్గా చెప్తే మిస్ అయిపోతారు అలాగే మనస్సుని ఫోకస్ చేసి చెప్తే చెప్పేస్తారు బీజాంకురవత్ వ్యాకృత వ్యాకృత స్వభావ నామరూపకర్మాత్మక సంసారయం వా ఇదం నామూపం కర్మా ఇుపృత బ్రహ్మవిద్య యొక్క విషయము ప్రత్యగా అది చెప్పారు అవిద్య గురించి కూడా చెప్పాలి ఎప్పుడు కూడా తెలుసుకుంటే ఎలా ఉంటుందో చెప్పాలి తెలియకపోతే ఎలా ఉంటుందో చెప్పాలి అది తెలుసుకుంటే ఎలా ఉంటుందో చెప్తే దాన్ని అన్వయము అంటారు తెలుసుకోకపోతే ఎలా ఉంటుందో చెప్తే దానిని నిషేధము అంటారు అన్వయముఖంగా చెప్పాలి నిషేధముఖంగా కూడా చెప్పాలి ముఖం అంటే నోరు మాటలో అన్వయాన్ని పెట్టి చెప్పాలి నిషేధాన్ని పెట్టి చెప్పాలి ఎలాగంటే పిల్లవాడికి మందు వేసుకోమని తల్లి చెప్తుంది ఎలా చెప్తుంది నాన్న ఈ మందు వేసుకోరా నీకు జ్వరం తగ్గిపోతుంది అది అన్వయముఖంగా చెప్పినట్టు ఈ మందు వాడి వేసుకోడు పిల్లవాడు అంటే అలాగే ఉంటాడు అజ్ఞాని మరి ఇంకెలా ఉంటాడు మందు వేసుకోనంటాడు మందు అప్పుడు ఏమని చెప్తుంది నాన్న నువ్వు మందు వేసుకోకపోతే నీకు జ్వరం తగ్గదురా నీకు దుఃఖపడతావు అని చెప్తుంది దాన్ని నిషేధముఖంగా చెప్పినట్టు రెండుగానో చెప్పాలి కాబట్టి బ్రహ్మవిద్యకు విషయము ప్రత్యేకాత్మ విద్యకి ఆపోజిట్ ఏమిటండి అవిద్య అవిద్య అజ్ఞానం దానికి విషయం ఏమంటే అవిద్యాయాశ్చ విషయ ఈ అవిద్యని మనం వేదాంతులు ఏదైతే అంటామో దీనినే బుద్ధుడు దుఃఖము సర్వం దుఃఖం మన దుఃఖ శబ్దంతో ప్రయోజనం క్రైస్తు జీసస్ క్రైస్త్ ఒరిజినల్ సిన్ అన్నాడు అక్కడ ఒరిజినల్ సిన్ అని అది అవిద్య అజ్ఞానం అయితే దురదృష్టం ఏంటంటే ఈ క్రైస్తు చెప్పిన బైబిల్లో క్రైస్తు చెప్పినటువంటి విషయాలు ఈ క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళందరూ ఉన్నటువంటి ఈ ప్యాస్టరు బిషప్పు కార్డినలు వీళ్ళకి ఎవరికి నేను రెండు అప్పుడప్పుడు అక్కడ అమెరికాలో ఏదైనా హోటల్ రూమ్లో మకా ఉన్నప్పుడు వాడు గిడియన్ లైఫ్ గిడియన్ బైబిల్ పెడతాడు అక్కడ నేనేం చేస్తానంటే నాకు కొంచెం స్పీడ్గా చదవడం అలవాటు ఉంటుంది కాబట్టి ఆ హోటల్ రూమ్లో మకా ఉన్నప్పుడు ఆ బైబిల్ ఒకసారి చదివేస్తూ ఉంటాను నాకు ఆ రకంగా బైబిల్ బాగా చదవడం అలవాటే వరకంటే అక్కడ వారం రోజులు ఉంటాను నాలుగు సార్లు చదివేస్తే మొత్తం ఒక సెక్షన్ అయిపోతాం దాంట్లో న్యూ టెస్ట్ ఓల్డ్ టెస్ట్మెంటు న్యూ టెస్ట్మెంటు కలిపి పెడతాయి చూడండి ఇది ఒకటి ఇటు వస్తూ ఉంటాను క్లాసుకు వచ్చేప్పుడు ఇక్కడ ఆ చర్చి పక్కన సభ్యాశ్రయం రోడ్డు దగ్గర చర్చి పక్క నుంచి వస్తూ ఉంటాను ఆ చర్చిలో వీళ్ళందరూ ఇటు తెల్ల పెద్ద తెల్ల తెల్ల పోట్లు వేసుకుని తిరిగేస్తూ వాళ్ళని చూస్తే రే మీ మొహాలు రా వెరి మొహాలు మీకు తెలియదురామ్మా మీరు వచ్చి కూర్చుండ్రా నేను మీకు శర్మనాంది మౌంటోది పాఠం చెప్తాను మీరు చదువుకోండి చదువుకుంటే మీకు తెలుస్తుంది అని చెప్పాలనిపిస్తుంది నిజంగా అయితే చెప్తే వాళ్ళు దెబ్బలడతారంటే నేను చెప్పనుకో అక్కడ ఒరిజినల్ సెయిన్ వాడు పండు తిన్నాడు ఈ వీడియో చూసేది ఉన్న వేడు అది కాదు ఒరిజినల్ సేమ్ అజ్ఞానమే ఒరిజినల్ సేమ్ ఇది మన ఉన్నది ఈ అవిద్య మనం తెలుసుకోవాలి ఈ అవిద్య ఎలా ఉందో శంకర్లు వాక్యం అన్నారు నేను అన్నాను మీరు అనేశారు అంతవరకు సంస్కృతంలో ఉంది కదా ఇబ్బంది ఉంది కాబట్టి సమస్య కాదు ఇప్పుడు తీరా నేను వివరించడం ప్రారంభిస్తే మీరు ఆవ్వా అని ముక్కు మీద వేలువేసుకుంటారు అదేమిటంటే అవిద్యాయాస్చ విషయ అదే సంసారం ఏమిటి విషయము సంసార అనుందిగా నామరూప కర్మాత్మక సంసార అజ్ఞానం యొక్క విషయమేమిటి సంసారం ఈ సంసారం ఎలా ఉంటుంది శంకరుల్ని సంసారం ఎలా ఉంటుందో చెప్పబోయా అంటే ఇగో వీడు నా కొడుకు ఏమి నా కోడలు అంటే అలా ఉంటుందో అలా చెప్తారా అలాగా చెప్తారు చెప్పినప్పుడు అయితే ఇది నా డబ్బు అని అలా చెప్తారా అలాగా చెప్తారు కానీ ఆయన్ని సంసారం ఎలా ఉంటుందో చెప్పరా అంటే ఆయన ఏమంటున్నారో తెలిసినా ఇదిగో ఈ దేవత నాకంటే భిన్నముగానున్నది అన్యోసౌ అన్యోహం మీరు తిరుపతి వెళ్ళారనుకోండి తిరుపతి కొండ మీద వెళ్ళి ఏమనాలి అన్యోసౌ అన్యోహం అనాలి అంటే వాళ్ళు మిమ్మల్ని లోపలికి రానిస్తారు అలా కాకుండా అహం బ్రహ్మాస్మి అని కనుక మీరంటే లోపలికి రానివ్వరు అంటే మామూలుగా అక్కడ ఉండే ఎవరైనా పండితుడు విన్నాడంటే హే ఈయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే అపచారం అయిపోతుంది లోపలికి రానివ్వరు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నేనే అంటున్నాడు వీడు అపచారం అయిపోతుంది లోపలికి రానివ్వండి జీసస్ని అలాగే కదా క్రూసిఫై చేశారు జీసస్ ఏమన్నాడు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అంటే ఇంకో చోట ఏమన్నాడు ద సన్ అండ్ ది గాడ్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అన్నాడు అడిగారు నువ్వు నువ్వు గాడ్ నీకు తెలుసు అని అడిగారు అడిగితే ఆయన మౌనంగా ఉండిపోయాడు చెప్పు గాడ్ నాకు తెలియదు అని చెప్పు నువ్వు నిన్ను వీలు పెట్టేస్తాను అంటే ఆయన అన్నారు ఆ విషయం నేను ఎలా చెప్తాను చెప్పను అన్నాడు అది వీళ్ళ చుట్టుపక్కల చూసారా చెప్పట్లేదు వాడు దాడు తెలియదని చెప్పట్లేదు గాడు నేనేనా అనేస్తాడు అంటే సరైతే వీడికి మెసేయండి శిక్షణ నాకు తెలియదు నాకేం సంబంధం లేదని చేకడిగేసుకుంటున్నా రోమన్ గవర్నర్ ఈ వాషెస్ పైలేట్ ఏదో ఉందో అంటే ఎనివే అన్యోసౌ అన్యోహమస్మి నేను వేరుగా ఉన్నాను నా చేత ఆరాధించబడే దేవుడు వేరుగా ఉన్నాడు కాబట్టి మీరు చెప్పండి మీరు ఆలోచించండి మీరు దేవాలయానికి వెళ్ళారు మీ చేత భక్తితో దర్శించబడే దేవుడు మీలో ఉంటాడా మీకంటే భిన్నంగా బయట ఉంటాడండి మీలో ఉంటాడండి తెలుసుకుంటే మీలో ఉంటాడు దాన్ని ఇంకేంతకంటే వివరించడం కుదరదు అది మీరు తెలుసుకుంటే మీలో ఉంటాడు మీరు తెలుసుకోకుండగా నేను తెలుసుకోను ఏమైనా సరే నువ్వేం చేస్తావో చూస్తా నేను తెలుసుకోను అని మీరు హఠం పెట్టేసి ఆ దేవుడు అక్కడే ఉన్నాడు నేను ఇక్కడే ఉన్నానని అంటే ఇంకా నేను ఏం చేయగలుగుతాను దండం పెట్టవదనుకోవడం తప్ప చేసి ఇది లేదు మీరు ఒక్క పిసరు సూక్ష్మబుద్ధితో ఆలోచించి తెలుసుకుంటే మీరు భక్తి చేసే దేవుడు మీలోనే ఉంటాడు కదా మీలో ఉండడండి మీరు భక్తి చేసే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి నాకు చాలా భక్తి వెంకటేశ్వర స్వామి అంటే నాకు భక్తి లేదనుకున్నారు నాకు చాలా ఇష్టం కానీ వెంకటేశ్వర స్వామి నా దృష్టిలో ఎక్కడ ఉంటాడు నా హృదయంలో ఉంటాడు మేము వేదాంతులు గీత పరమ ప్రమాణం సో ఈశ్వర సర్వభూతానా హృదేశ హృదయంలో ఉంటాడు హృదయంలో దేవుడు లేడనుకోండి బయట ఉండడు ఇప్పుడు నాస్తికుణ్ణి మీరు తిరుపతి పట్టుకెళ్తే వాడు ఏమంటాడు ఆ వీళ్ళెవరూ మూర్ఖులు క్యూలు అనవసరంగా నిలబడ్డారనే అంటాడు తప్ప ఇంకొకటో ఎనివే కాబట్టి ఆ ఈశ్వరుడు నాకంటే భిన్నంగా ఏమీ లేడు కానీ అవిద్య ఏమి అవేకిస్తుంది అన్యోసౌ అన్యోహమ ఈ విధంగా భేద దృష్టితో ఎవడైతే ఆరాధిస్తాడో నేద సహ నేద వాడు తెలిసినవాడు కాదు వేదాంతంలో వాడు తెలిసిన వాడు కాదు అని అంటారు అంతకంటే పరుషమైన పదాలు వాడరు అదే వారికి తెలియదండి వ్యాకరణం వ్యాకరణం గురించి ఏదైనా ప్రసంగం వస్తే ఒక ఆయన నన్ను దీని మీద వాట్ ఈస్ ది ఒపీనియన్ ఆఫ్ పనిని అని అడిగారు నన్ను ఒక ఆయన అంటే నేనేం చెప్పలే ఎందుకంటే ఆయనకి పాణిని ఏమిటి ఆయన మొహం రామశబ్దం రాకుండా పానీని ఎక్కడి ఆయనకి రాదు రాదు సంస్కృతిని చదువుకున్నవాడు కాదు ఊరికే నేను కనపడడానికి కనుక పానీని ఏమన్నాడని ఊరికే ప్రశ్న అడిగాడు ప్రశ్న అడిగితే కూడా విని వాళ్ళకి కొంత శోభగా ఉంటుందని నేనేం సమాధానం చెప్పలే విని ఊరుకున్నా డి రిప్లై తర్వాత నన్ను ఎవడో అడిగారు మీరెందుకు చెప్పలేరు ఆయనకి పానీని రాదయా ఊరికే అడిగాడు